శోతు యశ్వభ పర్శున దేవ ఇజ్రాయల్ అయిన మహాకృపా దేవానికి శ్రోతం చేస్తాం పరుశునైన దేవా యశప్రభానికి మందాలు ఈ దీని మీద ఎంతమంది చూడలేకుండా మాకు సజ్జులు పెట్టిన యశప్రభానికి శ్రోతం ఈ లోకంలో ప్రభావం ఎందుకు పెట్టినామంటే మీ యొక్క చిత్తాన్ని చేస్తాను మీ లోకంలో వచ్చిన యేశప్రభ నా దీవానికి శ్రోతం చేస్తాం మేము చిత్తాన్ని గ్రహించాలా దాని మీద ప్రభాన్ని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలా యశప్రభ నా దీవానికి శ్రోతం చేస్తాం పరిశుధాత్మ అభిషేకంతో బలంతో జ్ఞానంతో నిప్పి అలాంటి బిడ్డలు నడిపించండి నా దివాకుల బావు సమీపం ఉంది సుప్రభ అందరి ప్రభ మన తల్లి సేవ చేయాలి సుప్రభ అందరూ ప్ర మీకున్న ఆసక్తి నా తండ్రి ఇంటి ఆసక్తి భక్షిస్తుండీ నా దీవానికి సుతం అటు ఆసక్తి కలిగి ఈ లోకంలో జీవించ మనసు కలిగి మేము జీవించాలా నా దీవానికి సుతం మీకున్న భారం ప్రభాహాలు మాకు భారం ఉండాలా సుప్రభా ఆత్మల భారం కలిగి ప్రార్థన మాకు సమృద్ధిగా దయచేసి మీరేం మాట్లాడి మీ ఆత్మ కుమరి మనీ ప్రసిద్ధాత్మ సాయం చేయే నాకి ఆనందో ఆనందే సుక్రీస్తు నా కుబల మాయే నాకి ఆనంద నాకింతో ఆనందం ఎటు చని పరిస్థితిలో గతి లేదని తలచాను ఎటు తోచెని పరిస్థితిలో గతి లేదని తల చాను నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు నా హృదయము ప్రభుదాయే ప్రభుజీవము నాదాయే నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే ఏసుక్రీస్తు నా కుబలమాయే నాకి ఆనందం నాకింతో ఆనందం రిలేని లోములో నా గురి అయి నిలచాడు ధరి లేని లోకములో నా గురి అయి నిల చాడు పరిగెత్తద గురి వైపు స్మరియించు ఇసునామ పరిగెత్తద గురి వైపు స్మరి చుచుయసుమం నా హృదయము ప్రభుదాయ ప్రభుజీవముదాయే నాహృదయము ప్రభుదాయే ప్రభుజీవముదాయే హీసుక్రీస్తు నాకుబలమాయే నా కే ఆనందం నాకి ఆనందం నా జీవిత కాలముల నా యవన కాలమంతీవిత కాలములో నాయన కాలమంత ప్రభు నా మమె పాడేదను ప్రభుయేసుద్యా నింతును ప్రభు నామ పాడెదను ప్రభు ఏసును నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవమునాదాయ నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవమునాదాయసు నాకు బలమాయే na kento anandam na kento anandam yesu pistu naaku balamai na kento anandam na kento anandam sodu misu prabhu prachina deva vakyam elsunu masmina maatranadi మీరు వాగ్దం చేసిన యశ్వ్రభ వాగ్ఞానం స్వీకరిస్తున్న యేసప్రభ పరిశుధాత్మ మీదకి వచ్చి మీ సరస్వతం నడిపిస్తాను మాకు సరస్వతం నడిపించను మాకు ఆసక్తి ఉంది యశప్రభ ఎన్నగల చవిది గ్రహించగల మనుషులు దాని నా దేవ మన లాస్ట్ మా విమోచన కల ఎంతో దగ్గర ఉంది యశప్రభ మీరు వాక్యం తన మాట్లాడి ఎక్కడ చూసే ప్రభా మన తన జీవితం ఎక్కడ చూసే ప్రభా అక్రమం విశ్రమించింది యశోప్రభ ప్రేమ చెలారిపోయింది ఎక్కడ చూస్తుంటే ప్రేమ లేదు యశప్రభ మాకు కలవరి చూసిన ప్రేమా మాల నిండి పండిపారాల నా దేవ మీరే మాకు సహాయకు నడిపించి సైతాంతయ్యాలు కాల్చి ఉండేసి ఉంటాం సిస్టర్ నా వయస్ సమీర్ గంధం క్లారిటీగానే ఉంది వినిపిస్తామా ఓకే సమీల్ గంధం ఏడో ధ్యామ్ ఇక్కడ రెండో మొదటి సమీర్ సార్ ఇజ్రాయల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యహోవ ఎద్దకు మీరు మళ్ళీ కొన్ని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయమును మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అలా ఇక్కడ చూస్తున్నాం సమయల్ గంధం ఏం చూస్తాం సమీల్ మనం చూస్తాం సమయల్ యాదకులు ఉన్నాడు ప్రవర్తం ఉన్నాడు ఇవత బాణ్యం నుంచి ఏం చేసిన ఆయన దేవుని సమర్పించుకున్నాడు అంటే దేవుని స్వరం ఎరిగిన సమయల్ దేవుని శరం బాలు ఉన్నప్పుడు ఎరిగలే కానీ క్రమంగా దేవుని యొక్క శుభం పెరిగి దేవుని ఏం చేసిన జ్ఞానం మనసు జ్ఞా మను దేవుని దేవుని జ్ఞానం మనసు జ్ఞానం ముందు ఒరిజినల్ సమ్యల్ ఇక్కడ ఆ సమయల్ ఇక్కడ మనం చెప్తుండ్రు ఏం చెప్తుండంటే ఇజ్రాయెల్ కు చూసినట్ట అంటే శరీకం ఇజ్రాయెల్ ఇజ్రాయల్ అంటే ఒక్కటే కనుక ఆ ఇజ్రాయల్ ఎట్లున్నారు ఈ కొత్త నిమంలో అంటే ఈ కాలంలో ఈ ఇజ్రాయెల్ బి ఎట్లున్నారు ఇజ్రాయెల్ బి ఏం చెప్తుండ్రు అట్లనే నడుస్తుండ్రు అయితే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే సుంఘలు ఎట్లా చెప్తుండ్రు ఈ ఇజ్రాయెల్ కు జీవితంలో జీవించే ఇజ్రాయల్ కు మనం చెప్పాలా ఎందుకంటే వాళ్ళు చెప్పకుండా ఏమవుతున్నాను కదా వాళ్ళు ఈ ఇజ్రాయల్ మీద ఫిలిప్స్తిన్ హస్తం భారంగా ఉందంట ఇజ్రాయల్ మీద ఫిలిప్తీన్ భారంగా ఉండడు అంటే భారంగా ఉండే ఫిలిప్తీన్ కు ఈ ఇజ్రాయెల్ జీవంగల దేవుని ఏడిచి ఏం చేస్తున్నాడ ఫిలిప్ చేసి ఆచారం చూసి వాళ్ళ బానిసిగా అయిపోయింటారు కనుక భారంగా ఉన్నాడు భయం కలిగింది వాళ్ళకు శాంతి లేదు సమాధం లేదు చాలా వాళ్ళు భయంకరంగా జీవిస్తున్నారు సమ్యల్ జూసి చెప్తున్నాడు అక్కడ మోదం చూడమ్మా మెల్లగా చదువుక సార్ మూడు అధ్యాయంలో సమీలు ఇజ్రాయల్ అందరితో ఇట్లా నేను మెల్లంగా సార్ మెల్లగా సమ్యల్ ఇజ్రాయల్ అందరితో ఇట్లా నేను కాదు తన బిడ్డలతో ఇలాగ అంటున్నాడు అందర్ తో చెప్తున్నాడు సమయల్ చూసినాడు వాళ్ళ ఉదయంలో కల్వరం ఉంది భయం ఉంది కానీ ఇప్పుడిప్పుడు మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు జీంగుల దేవుడు మీకు ప్రేమిస్తున్నాడని సమయల్ ఇలాగ అందరూ ఇలాగ చేయడం మెల్లా చదం సార్ మీ పూర్ణ హృదయముతో యహోవ యద్దకు మీరు మల్లు కొన్ని మీ పూర్ణ ఉదయంతో మనుక వెళ్ళరా టర్న్ కావాలా అని చెప్తున్నాడు ఎందుమంటే వాళ్ళంతగా దేవునితోని దూరం అయిపోయినారు సమయ చెప్తున్నాడు మీ దేవుడు ఏం చేసిండు బానిసు వెళ్ళిపించిన ఆ దేవుడు మళ్ళా ఎందుకు బానిసులు పోతుండ్రు ఫిలిప్స్ లో భయంతో ఉదయంతో పూర్ణ ఉదయంతో దేవుని దగ్గర మళ్ళీ వెళ్ళరా చదుమ్మా మెల్లగా చదువు అన్న దేవతలను అష్టరు దేవతలను చూడండి తీసి పరైంది అలాది అన్న దేవతను అస్తరు దేవతను అలాది అస్తరు దేవతను ఫిలిస్తీన్ దేవత ఇది అన్న దేవతను అన్ని ఏం చేస్తున్నట దాన్ని ఏం చేస్తున్నా పూజిస్తున్నట దేవుని ఇడిచిపెట్టి ఏం చేస్తున్నా ఈ లోకం మీద ఆచారాది ఇప్పుడు చూస్తాం మనం ఇప్పుడున్న ఇజ్రాయెల్వి ఏం చేస్తున్నావు అన్ని ఆచారాల్లో వాళ్ళు మునిగి చెప్పేవాళ్ళు లేరు కనుక ఆస్తారు ఎట్లా చెప్తున్నాడు అంటే వింటున్నాడు కనుక ఇక్కడ మనం సమీర్ తీసుకుని చెప్పాను అన్ని దేవతను అస్తర్ దేవతను మీ నుంచి తీసేయండి చెప్తున్నాడు ఇది యాగ్యూస్తున్నాడు ఇంకేమంటాడు పట్టుదర కలిగి మీ హృదయలను త్రిప్పి ఆయనను సేవించుడి అలాది అప్పట్టు ధర తిరిగి ఆయన పట్టుదర ఆయన సేవించడి అలాది ఎట్లా ఉండాలా పట్టుదర ఉండాలని చెప్తున్నాడు సమీర్ సమీర్ చెప్తున్నాడు వాళ్ళ దుఃఖంతోనూ ఇక్కడ చూస్తాం వాళ్ళ భయంకర శ్రమల్లో ఉన్నారు వాళ్ళు అయితే పట్టుదలతో ఎంజీలు దేవుని దగ్గర సేవించిందని చెప్తున్నాడు దేవుని ఎండించి అప్పుడు ఆయన ఫిలిప్తీల చేతి నుండి విడిపించును వాళ్ళ అప్పుడు ఆయన ఫిలిప్తీల చేతుల నుంచి విడిపించును ఇప్పుడు సైతాన్ చేతున్నారు తెలియదు వాళ్ళు అంతటా ఇజ్రాయిలు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యహోను మాత్రమే సేవించిరి హలో బ్రదర్ ప్రేజ్ అలర్డ్ హలో బ్రదర్ ప్రేజ్ అలర్ట్ ప్రిజ్కి ఫోన్ వచ్చింది వినబడుతుంది సార్ వినిపిస్తుంది బ్రదర్ చూడండి ఇక్కడ చెప్తున్న సమ్మె ఇప్పుడు చెప్పేది మన బాధ్యత ఇక్కడ ఇంకా అప్పుడు ఆయన ఫిలిప్ చేతిలో మిమ్మల్ని విడిపించును అప్పుడు ఆయన మీ దేవుని దగ్గర పూర్ణ పట్టుదలతో మనుషులు చెప్తే అప్పుడు ఫిలిప్ చేతులు వచ్చి మీకు విడిపించను అంటే ఫిలిప్ చేతిలో బానిస్ ఉన్నారు ఇప్పుడు చూస్తే సైతం శక్తిలో బానిస్ ఉన్నారు వాళ్ళు తెలుసలేదు నేను మంచిగా ఉన్నానంటారు వాళ్ళ బంధుకాల్లో ఉన్నారు ఫిలిప్ చేతిలో మీకు విడిపించను అని వాళ్ళకు చెప్తున్నాడు అయితే ఏమంటాడు అప్పుడు సమీల్ మాట వాళ్ళు ఇజ్రాయల్ అనుగలించినట్టు అక్కడ అంతటా ఇజ్రాయేల్ బైలు దేవతను అష్టారోత దేవతను తీసివేసి యహోను మాత్రమే సేవించిరి అలా బయలు దేవతను అష్టేసి యహో మాత్రం సేవించింది ఎప్పుడు సమ్యల్ చెప్పినాడు సమ్య మాట మన ఏం చేసింది అనుగ్రించి లోబడి మన దేవుని దగ్గర వాళ్ళ ఏం చేస్తున్నారు తిరిగించిందంట మిరిగించిన ఏం జరిగిందంట అక్కడ చూసాం అక్కడ అంతటా సమయలు ఇజ్రాయేల్ అందరినీ పిలవనంపుడి నేను మీకు ప్రార్థన చేతునని చెప్పగా అలా మేము యహోవాకు మీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు సమయల్ మీకోసం ప్రార్థ ఇప్పుడు ఈ సమయం అయింది ప్రార్థన చేసే సమయం ఇప్పుడు ఇప్పుడు ఏం సమయం ఇది ప్రార్థన చేసే సమయం చదువు సార్ వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది సన్నిధి కుమ్మరించి అప్పుడు ఆ దినం నేను చూసి మిసుకల కూడి నీళ్లు చేడి ఆ దినంలో ఏమంటాడు అక్కడ ఉపవాసం ఉపవాసం మేము పాపత్మలమని ఒప్పుకొని అలా అది ఆ ఉపవాసం దేనికంట నీకు మారు మనిషి రావాలా ఉపవాసం అంటే మారు మనిషి రావాలని నిన్ను పచ్చత మార్చు ఉమాసం అంట చూస్తే యోన ఏం చేస్తుడు ఆ నినివే పట్నం కూడా తర్షిక పట్టిం పోయినాక వాళ్ళు ఏం చేసి మన చెప్పినప్పుడు వాళ్ళు యోన మాట అయి ఏం చేసినట్టజు నుంచి ఎన్నసి మన అందరు ఆ రాజువి ఏం చేసిన తన గది మీద దిచ్చి భూమిదిగి మన గోనబట్ట కట్కి అక్కడ పక్షులతో అందరూ ఉపాసంతో ఏం చేసినట పశ్చతపడి దేవుని దగ్గర ఒప్పుకున్న మేం పాపులం అని అప్పు దేవుడు ఏం చేసిన వాళ్ళ కీడి నుంచి తొలగించారు ఇక్కడ బి ఏం చేస్తున్నారు మేము పాపనం అని సమీలు ఎప్పుడు చెప్పిండ్రు వాళ్ళు మేము దేవునికి తిరుగుబాటు ఏం పాపం చేసినని వాళ్ళ పశ్చిమ నుంచి ఏం చేసినట్ట ఉపవాసంతో చేస్తున్నట్ట అక్కడ చూద్దాం మనం ఒప్పుకునిది ఇజ్రాయి తీర్చు వచ్చాను అలాస్కాలో సమీఎల్ న్యాయం తీర్చున్నాను న్యాయాధిపతికను నిలబెట్టిన ఇక్కడ ఇజ్రాయిలు కూడి ఉన్నారని ఫిలిప్తీలు విన్నప్పుడు ఫిలిప్తీలు సర్దార్లు ఇస్రాయల్ మీదకి వచ్చి అలా ఇసులో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసినట్ట మళ్ళా అక్కడ తిరిగి ఈయన ఏం చేస్తున్నట మళ్ళా యుద్ధం ఏం చేస్తున్న వారు సర్దారు ఫిలిప్తులు మళ్ళా యుద్ధంకి ఇది ముఖ్యం దేవుని దగ్గర ఎప్పుడు తిరుగుతారో ఎప్పుడు మనం దేవుని దగ్గర తిరిగి మళ్ళా మోతామో అప్పుడు మనకు యుద్ధమే యుద్ధం ఉంటది ఇది ఆత్మీయ పోరాటం భయంకర పోరాటం ఉంటది మన నీ శరీంగా యుద్ధం ఉంటుంది ఆత్మీయ పోరాటం ఎప్పుడు మనం ఆత్మలు ఎదుగుతుంటాయి ఆ పోరాటం ఎట్లుంటది మనం తెలుస్తూ ఉంటాం అప్పుడు ఏం చేసినట్టే ఇది పక్కన పోయినా కానీ ఉన్నా యుద్ధం చేస్తామని వచ్చినట్ట అప్పుడు ఇజ్రాయల్ పరకు అందరు కలవరం భయం వచ్చినట్టడమ్మా ఈ సంగతి ఇజ్రాయి విని ఫిలిపీ భయం పడి ఈ సంగతిని ఇజ్రాయల్ ఫిలిపీలకు భయపడి భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంట దేవుని దగ్గర ఉండే మన ఈసారి మనం దేవుని సేవలో ఉంటుండే సైతాన్ని చక్ర శక్తి ఏం మన మనం యుద్ధం చేస్తాను అమ్మా ఇంతకుముందు నాకు బాగానేస్తుండే కానీ ఇప్పుడు మనం నేను యుద్ధం చేస్తాను నానా వాళ్ళు ఏం చేస్తున్నట బానేసి రకరకాల వాళ్ళు యుద్ధం చేస్తానికి వస్తున్నట మనుషుల ధరవి దూరి వస్తారు యుద్ధం చేస్తాను కానీ మనం భయపడద్దు సమ్మె లెక్క ఈ సంగతి ఇజ్రాయల్ విని ఫిలిప్లకు భయపడి మన దేవుడో చేతిలో నుండి మనను రక్షించినట్టుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవ సమయాలు యొక్క మనివి చేసిరియమంటారు మళ్ళీ మన దేవుడైన యహో ఫిలిప్తుల చేతిలో నుండి మన దేవుడ ఫిలిప్తుల చేతుండి మనను రక్షించినట్లుగా మా అమ్ము రక్షించినట్టుగా మా ఆయనను ప్రార్థన చేయుట మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దని సమయంలో మనవి చేసింది వాళ్ళు మనవి చేస్తున్న సమయాల దగ్గర వచ్చా సమయంలో పాలు విడవని ఒక గొర్రె తెచ్చి యహోవాపు సర్వ బలిగా అర్పించి సమ్్య పాలు ఇచ్చని ఒక గొర్ర పిల్లలను సర్వంగా బలి ఇచ్చిమ్మా ఇజ్రాయి పక్షం యహోవాను ప్రార్థన చేయగా ప్రార్థన అంగీకరించను అలాహోవాతని ప్రార్థన అంగీకరించాను అలాది ఏమంటే వాళ్ళ పాప పాప బలి ఏం చేసినాడు దేవుని బలి అనిపించినాడు సుమల్ ప్రార్థన ఇప్పుడు మనం ఏం చేసా ప్రార్థన చేయాలి గొప్పజనం కోసం ఎందుకంటే ప్రార్థన ఎన్నితక యహువా అక్కడ యుద్ధం చేసినట్ట సమయల్ ప్రార్థని దేవుడు యుద్ధం చేసినట్ట ఫిలిప్తుని దునమాహో మీద ఆ దినం అయితే యహోవా దినంన ఫిలిప్తుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి నిండుగా మారి తారుమారు చేయగా వారు ఇజ్రాయల్ ఓడిపోయి వాళ్ళని తారుమారు చేయక ఏం నుంచి వాళ్ళు ఏమైనా ఓడిపోయి పారిపోయి వాళ్ళు చూసిన అలా అలీయా ప్రార్థన ఏమింది వాళ్ళకు రక్షణ కలుగుతుంది సమీల ప్రార్థన వల్ల దేవుడు ఏం చేసి వాళ్ళ మన సమ్ల ప్రార్థన వాళ్ళకు అప్పుడు సమయ ప్రార్థన రక్షించాక వాళ్ళకు రక్షణ కలిగింది అప్పుడు అయితే ఏం చేస్తున్నారు బానేజ్ లో ఇక్కడ చూద్దాం ఇంకా ఇజ్రాయి నుండి బయలుదేరి వరకు ఇజ్రాప్తీన్లను తరిమిరి చేసి కథం చేసిరి యుద్ధం చేసి ఏం చేసిండు దేవుడు ఏం చేస్తున్నట వాళ్ళకు విజయం ఇచ్చిందట అప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చిందంట ఎప్పుడు ధైర్యం వచ్చింది దేవుని దగ్గరకు వాళ్ళ ధైర్యం వచ్చినాక ఆ ఫిలిప్తీన్ ప్రజలు ఏం చేసి విజయం పొంది అప్పుడు సమయంలో ఒక రాయి తీసి మిస్పాకు రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్యను దానిని నిలిపి ఇంతవరకు యహువా మనకు సహాయము చేశారని చెప్పి దానికి ఎబినేసరు అని అలాగా మనం అక్కడ చూసి ఇక్కడ చూసి వాళ్ళకి చూసి ఒక రాయి పెట్టి మనకు ఎవరి రాయి చేసి ఒక సాక్షిగా పెట్టినను అంటే ఈ రాయి మన చూస్తే మన ప్రభుత్వం ఇది మనం ఏమంటాడు రాయి చేసి మనకు యహోగా సాక్షి ఉన్నాను అయితే ఇక్కడ పన్నెండే డ్యామ్ సమీలు కింద మదే పన్నెండే డ్యామ్ పన్నెండు ఎయిటీన్ సార్ పన్నెండు నైన్టీన్ సార్ నైన్టీన్ ఇక్కడ ప్రజలకు చెప్తున్నాడు సమీలతో ఇట్లాంటిది రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపంలన్నిటినీ మించిన కీడు మేము చేసి ఏమంటారు సమీలతో మాకు రాజు కావాలా మీకు రాజు ఏసుప్ర ఉన్నాక మీరేం చేస్తుంటారు మళ్ళీ ఒక రాజుకు వేరుపరుచుకుంటారు ఇక్కడ ఇజ్రాల్ ఎప్పుడు చూస్తే తిరుగుబాటు జనం అందుకే ఏం పాపం చేసి ఇంకేమంటాడు సమీ ఇక్కడ బట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా నీ దేవుడని ప్రార్థన ప్రార్థించము అంతటా సమయాలు జనులతో ఇట్లా నేను భయపడ సావకుండా సమయాలతో మనం ప్రార్థన చేయమని ఇక్కడ చెప్తున్నాడు అంత సమయాలు ఏమంటాడు జనులతో ఇంకేమంటాడు భయపడకుడి భయపడకూడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే ఈ కీడు చేసిన మాట నిజమే ఇప్పుడు ఆయనను యహోవాను విసర్జింపకుండా ఆయన ఆయన అనుసరించి పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి పూర్ణ హృదయంతో ఆయన సేవించిన ఆయనను విసర్జింపకుడి ఆయనను విసర్జించవారు ప్రయోజ జనముగా ప్రయోజ జనము మారినమై రక్షింపలేని మాయా స్వరూపములను అను అనుసరించరు నిజంగా అని మాయమే ఇంకేమంటుడమ్మా ట్వంటీ టూ చూడు యహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు ఇంకేమంటాడు ఇంకా తన ఘనమైన నామము నిమిత్తము తన ప్రజలను ఆయనను విడనాడడు అలాగే తన ఘనమైన నామం బట్టి ప్రజను ఈనాడును ఈచబెట్టడని చెప్పండి ఇక్కడ నేను నిమిత్తము ప్రార్థన చేయుటకు యుట నేను ప్రార్థన చేయకు నేను మీ నేను నిమిత్తం ప్రార్థన చేయకు నేను మానను అంటుడు సమీయర్ నేను నిమిత్తం ప్రార్థించగా నేను మానను అంటుడు చెప్తున్నాను ఇంకేమంటాడు సమీర్ ఇక్కడ యహోవాకు విరుద్ధంగా పాపము చేసిన వాడు నగుదును అలా నేను అక్కడ ప్రా ప్రార్థన చేయకుండా మీ కోసం యహోవాకు విరుద్ధంగా నేను పాపం చేయకు అది పాపం దూరం అవును కాక ఏమంటాడు ఇక్కడ జీతం అది నాకు కానీ శ్రేష్టమైన చక్కని చక్కని మార్గమును మీకు బోధించును అలా శ్రేష్టమైన చక్కని మార్ని బోధించును చూస్తే ఇజ్రాయల్ పర చూస్తే ఇప్పుడు కొత్త నిమంలో చూద్దాం రోమా అధ్యాయం ఈ ఇజ్రాయల్ పర పాత నిమన్ ఉన్న ఇజ్రాయల్ కొత్త నిమన్నీ రోమా ఎనిమిది అధ్యాయం చూద్దాం గా సృష్టి ఇదే నా కృతజ్ఞరా సృష్టి నాశనమునకు లోనైన దాసమును నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబు మైమగల స్వాతంత్రమును పొందుదును నన్ను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాణ్ణి మూలంగా వ్యర్థపరచబడను కదా మన శతం ఒకసారి ఇక్కడ చూస్తే పౌరు భక్తుడి ఏదైనా సృష్టి సృష్టి అంటే దేవుడు నాశనముకు లోనైన దాస్యములో లోమైన దాస్యంలో నుండి విడిపింపబడి విడిపింపబడి మళ్ళా విడిపింపబడి మళ్ళామండు దేవుని పిల్లలకు పొందబో మైమగల స్వాతంత్ర్యము దేవుని పిల్లలు పొందమా మహిమగల శాస్త్రముడు స్వేచ్ఛ కాకా కాకా వాని మూలంగా లోపరుచిన వ్యర్థపరచ సుస్తి వరకు అలది ఇప్పుడు పౌలు భక్తు ఏమంటారు రోమా చేర్చుకోమంటారు సుస్తి యావత్తు అలది ఏం చేస్తే సుస్తికర్త నేర్చి ఏం చేస్తే సుస్తిని పూజిస్తున్నారు జీవంగల దేవుణ్ణి నిడిచి ఇక్కడ చూస్తున్నాం మన పావులు భక్తులు చెప్తున్నాడు సుస్తి యావత్తు ఏమంటుడు ఇక్కడ సుస్తి యావత్తు ఇది వరకు మూలుగుతున్నది రసన వేదన పడుచున్నదని ఎరుగుదుము అలా సుస్తి యావత్తు వేదన పడి వేదన అని మూలుగుతని మేము ఎరుగుదును అని పావులు భక్తులు చెప్తున్నాడు ఇంకేమంటాడు ఇంకా అంతేగాక ఆత్మ యొక్క ప్రథమ ఫలముల ఆత్మ యొక్క పద ఫలముల పదముల నొందిన మనము కూడా దత్తపుత్ర దత్తపుత్రము కొరకు మనము కూడా దత్తపుత్ర కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగు అలా మన దేవుడు మూలుగుతు మనం మనం మూలుగుతున్నాం అని చెప్తున్నాం ఇక్కడ ఏం చేయమంటున్నాం ఇక ఇరవై ఐదో వచ్చరమునగా మనము నిరీక్షణ కలిగి నిరీక్షణ కలిగి కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షణ కలిగి రక్షింపబడి అని చెప్తున్నాం ఇక్కడ పౌలు భక్తుడు నిరీక్షింపబడినది కడబడినప్పుడు నిరసన కలిగినప్పుడు నిరీక్షణతో పని చేయదు నిరీక్షతో పని చేయదు బ్రేక్ అవుతుంది సరికాణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును తాను చూచుకున్న దానికి ఎవరు నిరీక్షించుడు మనము చూడని దాని కొరకు నిరీక్షించి ఎడలా చూడని దాని నిరీక్షించి ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము ఓపికతో దానికి కనిపెట్టి ఇంకేమంటే ట్వంటీ సిక్స్ కదా ట్వంటీ సిక్స్ అటువలే ఆత్మయుత్మయు అన్న బలహీనతను చూచి సహాయము చేసి సహాయం చేస్తున్నాడు హలో హలో అంటే దేవుని ఆత్మ మన బలంతో చూసి సహాయం చేస్తు సుస్తి యావత్తు చూస్తుంది మన ఎదురు చూస్తున్నట్ట ఎవరొచ్చి మమ్మ విడిపిస్తున్నాం మూలుగుతుంది అక్కడ చూస్తే సమయలు ఏం చేసిండో చూసిండో ఇజ్రాయల్ ఇప్పుడు చూసే సుస్తి యావత్తు ఏం చేస్తుండో వాళ్ళ మూలుగుతుంది వాళ్ళ ఆత్మలు ఏం ఘోషిస్తున్నాయి కానీ వాళ్ళ శాంతి లేదు సమాధానం మనం ఇది సత్యమైన వాక్యం చెప్పి మన పావులు ఎట్లా చెప్తుండో మన సమయలు ఎట్లా చెప్తుండ్రు అదేం జాలా శ్రేష్టమైన మార్గం ఆ మార్గంలో మనం నడిపించి వాళ్ళకు సంపూర్ణ ఏం చేయాలా వెడపలికి ఇచ్చి సరస్వతంలో మనకి భారం ఉన్నది కనుక ఆ సమయలకు ఉన్న భారం మన పౌలుకున్న భారం మనకి ఇవ్వడింది కనుక ఈ భారం ఏం చేయాలా మనం మోసుకొని ఇత్తలకు మనం విడిపయ్యాలా ఇజ్రాయల్ పలు సరిగ్గా ఉన్న ఇజ్రాయల్కు మనం విడిపించాల ఆచారంలో బద్దల్లో వాళ్ళు చూసి ఏం చేస్తున్నారు వాళ్ళ ఆత్మను మూలుగుతున్నాయి మేము దేవుని సవిస్తున్నాను కానీ వాళ్ళు ఒక్క వయసు వేరే వయసుని సేవిస్తారంలో తెలియదు కనుక వాళ్ళ పాపంలో తెలియదు కానీ చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు వినేవారు ఉంటారు కదా చెప్పేవారు మనం సమయ ఉండాలా పౌరులు లెక్క ఉండి మనకేం దేవుని యొక్క రక్షణ మార్గం సరస్వతం నడిపియాలా దేవుడి చిన్న వాక్యం దీవించారు అమ్మ సార్ సోతం చేస్తూ ప్రభాన ఆ దీవానికి బ్రాహ్మణ సాకుడు గోపదీవానికి సోతం చేస్తూ నా దేవ మన తని సమీల గంధంలో మీరు మాట్లాడే సుప్రభ నా దీవానికి మన పౌలు ధర మాట్లాడు నా దీవానికి స్థుతం సమీరులను పౌలున్న ప్రభా ప్రవర్తన అపస్తున్న ఆత్మ అదే పరిశుధాత్మక ఏ రోజు ఆత్మ ధర నడిపించండి నా దీవానికి నా దేవ నా దేవాల ప్రభా ఎంతో పాపంలో లోబడి మూలుగుతుంది సుప్రభ వాళ్ళకి పోయి వాక్యాలను మేము ధ్యానం చేసి చెప్పాలా సుప్రభ ఏ ప్రభ విడుదల వారు పొందాలా మీ సరస్వతం రావాలా ఇంకా మాకు సరస్వతం నడిపించని మీ జ్ఞానం మరిగించి దివారానం ధ్యానే అదన్యత భాగ్యం దయచేసి ఈ వాక్యం ఇంకా ముందు ఎట్లా పోవాలా మీరే మాకు నేర్పించి అనేస్తున్న ప్రస్తుతం సిస్టర్ దీపా సిస్టర్ ప్రేజ్ అక్క ప్రేజ్ల ప్రేరంశ చేస్తారా లేదా బయట స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడా సరశక్తి మంతుడా జీవం నీకే వందన్నారు ప్రభా ఇంతవరకు వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం అయా లెక్కలని కోట్లాది వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా రాత్రికాల మందు బలమైన మాటల చేత మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా మమ్మల్ని బలపరిచిన దేవా దీవించిన దేవా ఆశీర్వదించిన తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మాకు తోడైన తండ్రి రక్షించిన తండ్రి నీకే వందనాలు ప్రభ అయ్యా నాడు ఫిలిప్స్ చేతి నుంచి ఇజ్రాయల్ రక్షించిన దేవుడు ఎసు మధ్యలో ఎసు మరి సమయం పెట్టినారు ప్రభా ఈ రోజు ఏసు మా మర్ధవర్తి మీరే ప్రభ్వాసయ్యా మేము ముర పెట్టితే మీరు ఆలోచించే దేవుడు పతొక్క దాని మీద మాకు అధికారం ఇచ్చిన తండ్రి నీకే కోట్లాది వందనా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఏసు ప్రభా పతొక్క మాకు విమోచించి రక్షించిన దేవా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే వందనాలు ప్రభావ వాక్యం ఇరికట్టి ఫలింప చేయండి ఉదనాటి ఫలింప చేయండి ఏసు ప్రభా నీకే వందనా స్తోత్రం నాయనా వాక్యం సరిగ్గా మేము జీవించాలా లోబడాలా ప్రభావ విధేత కలిగి కలిగి ఉండాలా ప్రభావ నీరు రాకడక మేము అతి పరిచుతంగా జీవించాలా మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి మేము అతి పరిషుతంగా నీ కొరకు మేము జీవించాలా ప్రభావ ఏ సు మీరు సహాయపడండి దివా అను దినం ప్రతి క్షణంలో ప్రభావ మేము ఉదక కావాల వాక్యంలో ప్రభావ మీరే కార్యం జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభా ఆటంకాలను తొలగించండి మొత్త దాని మీద మాకు సైతాన్ని మీద మాకు అధికారం ఇచ్చిన తండ్రినికే కొట్లాది వందనను ప్రభావ ఈ రాత్రికన్నా గొప్ప విజయం మాకు కలగ చేసే తండ్రిని వందనం ఆనాడు యశుప్రభా గొప్ప విజయం ఇచ్చిన సమయం కాలంలో ఈ రోజు కూడా మాకు యశు గొప్ప విజయం ఇచ్చిన తండ్రినికే వందనం రాత్రి కాలం మందు ఇచ్చి అవకాశం బట్టి నీకే కొట్లాది వందనను ప్రభా యసు ప్రభా వాక్యం చేత మ్మని బలపరిచి దీవించి ఆశీర్వదించతండ్రి నీకే కోట్లా అధిపదన ప్రభావ మన ప్రేరంశాల కోసం ప్రార్థిస్తున్నాం ఆయన రవిచల ముట్టండి తాకండి కిడ్నీ లీవ్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రార్థిస్తున్నాం అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి అప్పుడే కన్న ఆపరేషన్ చేస్తున్నారు ప్రభావ అప్పుడే నేసుకృష్ణ నామలో ప్రభావ ఆపరేషన్ జరుగును కాక గొప్ప విజయాన్ని విద్య ఇచ్చేయండి రాజేష్ని ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వస్థత ఇచ్చేయండి ప్రభా క్యాన్సర్ రోగం నుంచి విడుదల పొందాలా యేసు ప్రభా ప్రతి ఒక్క సైతం వీరే కారం జరిగించండి రీ నష్టం ముట్టండి పక్షవాళ్ళతో బాధపడుతుంది నాయన ఆ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది మరి సర్జరీ జరగడానికి వీలేదు అక్కడ క్యాన్సర్ ఉండడానికి వీలేదు కొత్త స్తైతన చీకటి ఏసుంలో గర్తిస్తున్నారు తక్క భార శరీర సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల పొందును ఆ కుటుంబం అంతా రక్షించుకోండి విశ్వాసన బలపరచండి అంశు ముట్టండి కాలు సర్జరీ జరుగును కలగ చేయండి మార్గం తెరవండి ఆ కుటుంబానికి ఓదార్చే బలపరిచే దేవుడు ప్రభా వీరే సహాయపడండి ప్రభా రిషిక పాపం ముట్టాడు కాల్ ఇన్ఫెక్షన్ ఫోన్ ప్రభా ఏసుకృష్ణ నామంలో దేవా చెయ్యి ఇన్ఫెక్షన్ నుంచి అది చక్కగా అతుకుట శక్తి దయచేసి రక్షించుకోండి ఏసు సుందరరావు బ్రదర్ ముట్టేడికి తాకండి అయినా తాగు నుంచి విడుదల పొందాలా నిమోనియా నుంచి విడుదల పొందాలా దేవా అప్పుడ సేవ చెయ్యాలా ఆవిడతో మీరు మాట్లాడండి విడుదల కలగ చేసి నామానికి మహమ్మ తెచ్చుకోండి ప్రభా ఆకుల ఫ్యామిలీ బ్రదర్ ముట్టేడి ఎన్ని అయిన సజ్యతో బాధపడుతున్నాడు ప్రభావ సక్సెస్ఫుల్ కావాలా ఏసు ప్రభా మీరే కారం జరిగించండి మీరే తోడు నడిపించండి శివదాస్ బ్రదర్ ముట్టాడి తాకండి ఏసు ప్రభ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా అసంపూర్ణంగా స్వచ్ఛత ఇచ్చేయండి ప్రదీప్ ముట్టడి తాకండి బ్రదర్ మంచి ఆరోగ్యం స్వచ్ఛత ఇచ్చేయండి ఆయుస్ జీవం పుస్త నీకే కోట్లాది వదన్నారు ప్రభావ అప్పుడే చక్కగా లేసి కుటుంబాన్ని పోషించుకోవాలా వర భార్య పిల్లల్ని కూడా దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గం నడిపించండి ప్రభ చంద్రకళం ముట్టండి ఎంత రేసు రోగి ఉన్నా ప్రభా స్వస్థపరిచే దేవుడు ప్రభా ఆవిడ భయంకరం వ్యాధి నుంచి పొందును కాక మీరే కారం జరిగించి ఈ మహిమ తెచ్చుకోండి ఈ నామానికి యేసు ప్రభావంతో గణిత మహమ ప్రభావం చల్లును కాక ఆవిడ సాక్షిపిడిగా నిలబడాలా మీరే జరిగించండి దీని ప్రతినిధి ముట్టండి తాకండి దేవా మంచి ఆరోగ్యం స్వచ్ఛత ఇచ్చేయండి మంచి జాబ్ను అనుగ్రహించండి వాళ్ళ కుటుంబాన్ని పోషించండి భార్య భర్త ఇద్దరుగా సేవ చేయను కాక గొప్పగా వాడుకోండి మాయం పొందిన రాకడపరచుకోండి దేవా హిందూ ప్రియ ముట్టడి తాకండి ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది ప్రభా సంపూర్ణంగా స్వచ్ఛత పొందును కాక అతుకు కాలు కాలు అతకబడాలా ప్రభా ఆ కుటుంబం మీరే కాలం జరిగించిన నామానికే మేమే తెచ్చుకున్నాను ముట్టడి తాకండి మంచి ఆరోగ్యం స్వస్థత దేవా ఆ కుటుంబం రక్షించుకోండి దేవా ఏ శ్రమంలో ముద్ర పొందునుగాక ఆయన అప్పుడకైతే ఎక్కడైతే గాయమైంది అక్కడ స్వస్థత పొందురు కాక మీరే కార్యం జరిగించని అన్ని పాపం ముట్టండి ఆయుష్గా నార్మల్ ఉంటుంది కాక కొత్త ఒక చీక శక్తి దురాత్మ శక్తులు వేసిన గతించండి ఇలా రేహత్త కబార ఉరికర కర శిరీర రక్త ప్రోషణ దయచేసి ఆ బిడ కొత్త ఒక్కటి నార్మల్ ఉండాలా ఆ పిడుచు రానికి వీల్లేదు ప్రభా సంపూర్ణంగా స్వస్థత దయచేయండి సుజాత కళ్యాణించడం ముట్టేది తాకండి దేవా ఆ కోల్డ్ నుంచి విడుదల పొందాలా సైనస్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణగా స్వచ్చత పొందుకొని సేవ చెయ్యాలా ఆ కుటుంబం అంతా నీ కొరకు సేవ చెయ్యును గాక కుటుంబం అంతా దీవించని ఆశీర్వదించి నడిపించండి నా తండ్రి త్రీమోత ప్రజలు ముట్టండి తాకండి మంచి సేవకుడు ప్రభా ఆ బిడకు ఏసు ఆ కాలు ముట్టండి తాకండి నాయన ఎక్కడైతే సర్జరీ అయిందో అక్కడ స్వస్థత పొందాలా ఆ కాలు నుంచి విడుదల పొందాలా ప్రభ చక్కగా సేవ చేయును గాక బలంగా మీరు వాడుకోండి ఏసుకృష్ణ చికట్ శక్తులు మీ సరస్వతనిక నడిపించేడు నాగేశ్వరరావు బ్రదర్ ముట్టేడి తాకండిదేవా లంగ్స్ లో ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా ప్రభా ముట్టండి తాకండి స్వస్థ పరచండి ఆవిడ రక్షింపబడాలా ప్రభా కుటుంబంతో రక్షించుకొని నినామానికే మైమ్ తెచ్చుకోండి నితిన్ బ్రదర్ ముట్టండి యాక్ నుంచి కాపాడిన తండ్రి నీకే పొందనాలు ప్రభావ ఎక్కడైతే కాలు ఎస్ ప్రభా ఫ్యాచర్ స్వస్థత పొందును గాక మీరే కార్యం జరిగించండి మెన్సన్ బ్రదర్ ముట్టండి తాకండి ఆ బిడ పత్ ఒకరి నుంచి విడుదల పొందాలా అని చిన్న బాబుని ముట్టండి తాకండి ఆయన గిద్దెనికి మంచి స్వస్థత దేయండి ఎస్సు ప్రభానికి వందని అసాధ్యం అంటూ ఏది లేదు ప్రభా రక్త ప్రోక్షణ ఇచ్చేయండి నర రక్త ప్రోషణ జరగాల యేసు ప్రభా పత రిపోర్ట్ నార్మల్ వచ్చిన దాకా మీరే జరిగించండి నాయన ఓ నా తండ్రి నీకే వందనాలు ప్రభా ఏస్తు కృష్ణ నామంలో ప్రవాహం జరగాల ఉత్పత్తి జరగాల ప్రభా మీరే జరిగించండి సైతం చీకటి గద్దించండి ప్రభావ మీరే సహాయపడండి ఇచ్చిన రాత్రి కాలం అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభావ పతొకటి వ్యాపకం చేసుకోండి రక్షించుకోండి నాయన చీకటి శక్తి నుంచి విడుదల పొందాలా ప్రజలు ఎసు భయంకరమైన చీకట్లో ములుగుతున్నారు నాయన కొత్త కాచి కాపాడబడాలా ప్రభు ముఖ్యంగా ఏసుకృష్ణనామను అభిప్రాయాలను కూడా ముట్టాడి తాకండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి జరా నుంచి విడుదల పొందాలా ప్రతి ఒక్కరిపట్స్ నార్మల్ ఉండాలా ప్రభావ కడుపు నొప్పి నుంచి విడుదల పొందాలా తలనొప్పి నుంచి విడుదల పొందాలా గతించండి ఏరియాలో రహిత వారీ రక్త ప్రోక్షణం దయచేసి నీ సాక్షి నిలబెట్టండి ప్రభు ఆ కుటుంబంతో సేవ చేయాలా వాళ్ళ తండ్రి తనని కూడా ముట్టాడి తాకండి స్వస్థ పరిచి మంచారగం దయచేయండి దేవా ఏసు ప్రభానికే వందనాలు ప్రభా చీకటి శక్తి గద్దించండి ప్రజలంతా విడుదల పొందాలా ప్రభా ఏ దుశ్యుడు ఎక్కడ ఏ సైతాన్ పంజానికి వీలదు అనుకున్న అంచర్లు సైతాన సమూహాన్ని చీకట్ల రాత్రి కాలం అందరి ఎల్ల రాబా ఉషిక స్వస్థత పొంది విడుదల పొందాలా ఏసు ప్రభా మీరే జరిగించండి ఆయన నా తండ్రి నీకు వందనాలు బంధకాలు అట్లను విరగొట్టండి ప్రభా అబద్ధం మోసంలో సైతాన్ని చీకటి గద్దించండి ఏసుకృష్ణ నామ్లో పత్త కొ పాస్ తత్వాన్ని ప్రకటించాలా ఏసు ప్రభా పత ఒక బిడ్డ బానిసత్వం ఉండండికి విడుదల పొందాలా ప్రభావ వాళ్ళు శక్తి దయచేసి రక్షించుకోండి ఆయన పతకూడ కాచికపడి భద్రపచ్చబడాలా ప్రభా ప్రజలంతా వేస్తు ప్రభా నీ లెక్కల కింద భద్రపరచబడాలా ప్రభా ఎవరు కూడా నశించడం నాకు ఇష్టం లేదన్నావు ప్రభా వాళ్ళు నశించడానికి వీలు లేదు ప్రభా బిడ్డకు నడిపించి నీ అగ్ని దయచేయండి కడవన వర్షతే నింపబడాలా ప్రభా మీరే కారం జరిగిచ్చిన నామానికే మేమ తెచ్చుకోండి సంపూర్ణంగా స్వత విడుదల పొందాలా కుటుంబాల ప్రభా మీరే కారం జరిగించండి చిన్న బిడ్డలకు తోడైండి ప్రభా ముఖ్యంగా ఎవరిని అసలు అగ్ని అంచనా పెట్టండి దేవా ఏ దుష్టుడు ఎవరినా వస్తున్న వీలేదు ప్రభా ఏ సోలకు గద్దెస్తున్నారు ప్రతి ఒక్కటి తలంపులో ఖాళీగా మీరు తోడైనండి ప్రభావ వాళ్ళ భవిష్యత్తు దీవింపబడాలా వాళ్ళ తరంలో ప్రభావ రాజ్యాన్ని ప్రకటించాలా ప్రభావ భూమి మీద దాపించాలా ప్రభావ మీరే కార్యం జరిగించి తెచ్చుకోండి భార్య భర్తల మధ్యన శాంతి సమాధానం మధ్య కలుగును కాక ప్రభావ మీరే కార్యం జరిగించండి నేను కుటుంబ పీడిత దుశ్య శక్తులు అంధకార శక్తులు హైసరంలో గతించండి విడుదల పొందాలా యేసుప్రభ కుటుంబాలు మారు మారకున్నాయి ఆయన కుటుంబాల పట్ల గొప్ప అద్భుతం మీరు జరిగించండి మీరే కార్యం జరిగించండి అయా ఎవరైతే యశుప్రభ ఉద్యోగస్తుల్లో కాలేజీకి వెళ్తున్నాయి స్కూల్కి వెళ్తున్నా పక్కడ కాజీ కాపడండి భద్రపరచండి రాకపోతొక్క డ్రైవింగ్ మీరు తోడండి బిడకు తోడండి క్షేమంగా ఇంటికి నడిపించండి ఏ దుష్టుడు ఎస్ సైతాన్ని అవకాశం లేదు ప్రభావ మీ అగ్నికంచంజన పెట్టండి ఆ ఇంటి చూడు అగ్నికంజన పెట్టండి ప్రభా మరి కేపీబీ బ్రదర్ సిస్టర్ కుట్టండి సేవలు అభిషేకించి మీరు బలంగా మీరు వాడుకొని అగ్ని జ్వాలగా వాడబడాలా ప్రభా మీరే బలమైన పాత్రగా మీరు వాడుకొని ఎక్కడ అడుగుపెడితే అక్కడ స్వాధీనం కావాలా ప్రజలు ప్రభా మీరు ఎక్కడ కిందికి రావాలా నీ సరస్వతికి రావాలా ప్రభా అన అభిషేకం దయచేయండి ప్రభా పతకం తల నుంచి అరి కాల దాకా వారు అభిషేకం పొందుకొని ముందుకు నడిపింపబడాలా ప్రభా ఏసు ప్రభాతో రోషన్ కలిగి నీ కొరకు సేవ చెయ్యను కాక బరమైన పాతగా వాడుకొని నామానికే మేము తెచ్చుకోమని నేను రాకడికి పతకొప్పుడే ఇంతవరకు ఆరాధనంతా తోడే నడిపించి విజయమచ్చిన తండ్రి నీకే వందన్నారు ప్రభా ఈ మీటింగ్ లో మీరే కారం జరిగించి నీ రాకడకి మనంతా సిద్ధపరచుకోమని పతకొప్పుడే దీవించి ఆశీర్వదించామని ఏసుకు సడి తండ్రి ఆ మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ తీవ్రత కృప శాంతి సమాధానం కేపిఎం బ్రదర్ కు మాట కుటుంబం పతి కుటుంబంకు సదాకాలం తోడు కాక ఆమీన్ సార్